అసలు ఏం జరిగిందంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయం పిఎం అధికారులు అంతః ఒకటి ఆ ఇద్దరు సీనియర్ అధికారులతో ప్రధానమంత్రికి తలనొప్పి పెరిగిపోయింది ముఖ్య కార్యదర్శి ద్వారా మాత్రమే ప్రధానిని చేరాల్సిన విషయాలన్నీ కేబినెట్ సెక్రటరీ నేరుగా ప్రధానితో చర్చించేస్తున్నారు ఆయా శాఖల కార్యదర్శులకు కేబినెట్ సెక్రటరీ ద్వారా పంపాల్సిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి నేరుగా పంపించేస్తున్నారు తనని ఉద్దేశపూర్వకంగానే ప్రధానమంత్రి గారి ముఖ్య కార్యదర్శి నిర్లక్ష్యం చేస్తున్నాడని కేబినెట్ సెక్రటరీ మండిపడుతున్నారు ప్రధానమంత్రి కార్యాలయానికి ముఖ్య అధికారినైనా తనని ఈ కేబినెట్ సెక్రటరీ గడ్డిపోచలా తీసిపారేస్తున్నాడని ముఖ్య కార్యదర్శిలో అక్కసు పెరిగిపోతుంది అహంభావాల ఘర్షణలో కేబినెట్ సెక్రటరీ కార్యాలయ ప్రధాన కార్యాలయ అధికారులు మలిగిపోతున్నారు ఈ విభేదాలు ఒకటి అర పత్రికలకెక్కేసాయి క్రమంగా ప్రధానమంత్రికి కూడా విషయం అర్థమయ్యేటప్పటికి చూసి చూసి సహనం కోల్పోయాక ఒక రోజు అకస్మాత్తుగా నన్ను పిలిచి ఒక బండరాయి నన్నెత్త వేశారు అదేమిటయా అంత పెద్ద ఆఫీసర్లలో సమన్వయం లేకపోతే ఎలా సమన్వయం లేకపోతే పోయింది కోట్లాడుకోవడం ఏమిటి అందున ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి కేబినెట్ సెక్రటరీ ఇద్దరు దేశంలోని అతిపెద్ద సివిల్ సర్వెంట్స్ చిన్న చిన్న విషయాలకు వారి పంతాలకు పోయి ఇలా బాధలు ఆడుకుంటే నువ్వు ఇద్దరికి కొంచెం నచ్చజెప్తే బాగుంటుందేమో అన్నారు ప్రధానమంత్రి నేనా అన్నాను నేనేమిటి నా హోదా ఏమిటి ఆ ఇద్దరు నాకన్నా కనీసం పది సంవత్సరాల సీనియర్లు ఒకరు నాకు ప్రత్యక్షంగా బాసు ఇంకొకరు దేశంలోనే అందరు ఆఫీసర్లకే బాస్ నేనేమో వందల మంది సంయుక్త కార్యదర్శుల్లో ఒకటి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పివి గారు అయిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయ అధికారాలు వీలైనంత తగ్గించాలని ప్రయత్నించారు మంత్రులకు ఆయా శాఖ కార్యదర్శులకు వారి వారి పరిధిలో అధికార వికేంద్రీకరణకు కొంత ప్రయత్నం జరిగింది ఆర్థిక సంస్కరణలు పరిపాలనా సంస్కరణలు మొదలుపెట్టిన రోజులవి పీవీ గారికి తన చాలా శాఖలలో మంత్రిగా పనిచేయడం వలన ప్రధానమంత్రి కార్యాలయంతో పడిన ఇబ్బందులు గుర్తుంచుకుని వాటిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా బే గొడవ అధికారుల నియామకాల అది వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఏ ఏ పోస్టుల్లో నియమించాలి ఈ వ్యక్తి మనవాడా కాదా వగైరా లక్షణాలు క్షుణ్ణంగా ముందుగా విచారించేవారు అప్పుడైనా సదరు అధికారి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిని కలిసి తన విధేయత ప్రకటించాక అప్పుడు ఫలానా పోస్టులకి అతను తీసుకోవాలని నిర్ణయించేవారు చాలా వరకు అలా నిర్ణయం చేసిన అధికారి పేరుని ఆయా శాఖలకు తెలిపితే వారు ఆ అధికారి పేరుతో పాటు లాంఛనంగా ఇంకా రెండు మూడు పేర్లు పంపాక అనుకున్న అధికారి ఎంపికలో సెలక్షన్ ప్రాసెస్ అనుసరించినట్టు చూపించి ఉత్తర్వులు జారీ చేసేవారు అందుకే ప్రధాని కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి పదవి చాలా కీలకమైనది ప్రధానమంత్రి తన వాడిని ఎన్నుకుని నమ్మకం ఉన్న వాడికి ఇచ్చేవారు ఏ శాఖలో ఏ పని కావాలన్నా మనం వేసిన అధికారి ఉంటే మనకు కావలసినట్లు పనిచేయించుకోవచ్చు అధికారులు కూడా రాజకీయ ఇతర పలుకుబడులతో మంచి మంచి పదవుల కోసం పాకులాడటం పదవుల్లో వేయించుకోవడం మొహమాటాలు పెట్టుకోవడం ఒక రివాజ్ అయిపోయింది ఆయా శాఖల మంత్రులకు కార్యదర్శులకు తమకు నచ్చిన మంచి అధికారులను తెచ్చుకునే అవకాశం తక్కువగా ఉండేది ప్రధానితోనూ ప్రధాని ఆఫీసులోను ప్రధాని మనుషులతోనూ సంబంధం పెట్టుకుంటే కానీ మంత్రులకు కూడా పని అయ్యేది కాదు దీనివలన అధికారులలో కూడా నైతిక పతనం వస్తుందని తెలిసిన వ్యక్తి పివి హోమ్ డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇలా ఎన్నో కీలక శాఖల్లో ఎన్నో సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం వల్ల ఈ సాధక బాధకాలన్నీ ఆయనకు బాగా తెలుసు అందుకే ఆయన వస్తూనే అందరూ మనకు కావలసిన అధికారులే అన్నారు ఆయా శాఖల వారు వారికి కావాల్సిన అధికారులను అర్హత కలవారిని ఎంచుకుని పర్సనల్ డిపార్ట్మెంట్ ద్వారా ముగ్గురు అధికారుల జాబితాను ఏసీసీ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ద్వారా ప్రధానమంత్రికి ఉంటుంది వీలైనంత జాబితాలను మొదటి పేరుని ఎంపిక చేయడం జరగాలి ప్రధాని తనకేమీ పరిచయం లేని మా బ్యాచ్లోని మెరిట్ లిస్టులో నెంబర్ వన్ ఐఏఎస్ అధికారి అయిన బీహార్ కేడరీ చెందిన నిష్టికాంత్ సింగ్ కి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది అతను చాలా ప్రతిభావంతుడు ముక్కుకు సూటిగా పోయే అధికారి మానవ స్వభావం తెలుసు కదా ప్రధానమంత్రి తన మనుషులను నియమించిన అవసరం లేదనుకుంటే మిగతా అధికారిక కేంద్రాల వారి మనుషులను తెచ్చుకునే ప్రయత్నం మంత్రుల దగ్గర నుండి సీనియర్ అధికారుల వరకు అదే ప్రయత్నం జరిగింది ఈ వ్యవస్థలో కేబినెట్ కార్యదర్శి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఈ రెండు చాలా శక్తివంతమైన పదవులు చాలా మంది మంత్రుల కంటే వీళ్ళకే ప్రాధాన్యత మిగతా కార్యదర్శులపై కూడా వీళ్ళ ప్రభావం కొంచెం ఎక్కువే ప్రధాని గారు ఈ వ్యవస్థకు అధికారాలను వదిలితే ఆ అధికారం ఈ ఇద్దరిలో ఎవరు చెలాయించాలనేది ప్రశ్నే వస్తున్న తగదా అక్కడే జాబితాలు తయారు చేసేటప్పుడు తమకు కావలసిన వారిని పైపేరుగా తెచ్చుకోవాలన్న పట్టుదల పోస్టింగ్ కాక ఇంకా ఇతర విషయాల్లో కూడా ప్రధానమంత్రి తమ సలహాయే తీసుకోవాలని వాళ్ళ తాపత్రి మనుషులు మంచివారే సమర్థులే కానీ ఎవరి అహంభావం వారిది ఎవరి పంతం వారిది అందుకే వీరెవరిని సంప్రదించకుండా ప్రధానమంత్రి నన్ను నేరుగానే ఆయన కార్యాలయానికి వేసుకున్నారని వీళ్ళందరికీ ఎంతో ఆశ్చర్యం అనుమానం ఇంకా కొన్ని రోజులు నేను చేయాల్సిన పని ఏమిటో నాకే అర్థం కాలేదు సంయుక్త కార్యదర్శిగా నాలుగు శాఖలు ఇచ్చారు నేను పోర్ట్ నుంచి వచ్చాను కాబట్టి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ప్రధానమంత్రి సూచించిన రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నాకు ఇచ్చారు మిగతా అన్ని శాఖల పోస్టింగ్లు మరొక సంయుక్త కార్యదర్శి సింగ్ దగ్గర ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ అంటే అన్ని శాఖలకు సంబంధించింది ఇది కాక ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా పత్రికా సంపాదకులతో విలేఖరులతోటి సత్సంబంధాలు పెట్టుకోవాలి ప్రధానమంత్రి గారి ఆశయాలు ఆంతర్యం నిర్ణయాలు అవసరాన్ని బట్టి యుక్తియుక్తంగా ప్రపంచానికి మీడియా ద్వారా అందేట్టు చేయాలి నేను చేరేటప్పుడు మా నిర్ణయాన్ని బట్టి ఈ పదవి నాకు ఒక ప్రధానమంత్రితో దగ్గరగా ఉండటానికి దోహదకారే కానీ అసలు మీడియా పనింత ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నరేంద్ర చేయాలి అలానే మొదటి నెల ఏదో చాలా ముఖ్యమైన పని చేస్తున్నట్లు హడాగా తిరుగుతూ జరుగుతున్నవి చూడటం చేతనైనంత నేర్చుకోవటం చేశాను సరే మొదటి నెల ఈతి బాధలు ఇంటి బాధలు ఉండనే ఉన్నాయి ప్రధాన సలహాదారుగా పెద్దంటికి అర్హత ఉన్న కార్యదర్శి సహోదా కనుక అందరు సంయుక్త కార్యదర్శి సిగించినట్లే ఇల్లు ఇస్తామన్నారు సరేనన్న చాణక్యపురలో అంత పురాతనం కాదు కానీ ఓ పాత ఫ్లాట్ ఇచ్చారు మూడు పడక నివాసం ఢిల్లీ పరిస్థితులకు మంచి సెంటర్లో మంచి ఇల్లు కింద లెక్క నా భార్య గోపికి నచ్చలేదు ఎక్కడ విశాఖపట్నం పోర్టు బంగళ ఎక్కడ ఈ ఇల్లు ప్రధానమంత్రి సలహాదారు ఇంటికి సున్నాళ్ళైతే కొట్టారు ఏదో కొంచెం అక్కడ ఇక్కడ బాగు చేశారు వైజాగ్లో నెలకు రెండు రూపాయలు గడితే పోర్టు కారుని చైర్మన్ కుటుంబం వాడుకోవచ్చు అక్కడైతే ఎన్నో కార్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటే కారు నాది ఒక కార్యాలయంలో పని అయితే కారు డ్రైవర్ని కావాల్సినప్పుడు ఇంటికి ఇక్కడ కూడా రెండు వందల యాభై రూపాయలు కారు వడుకున్న దిసులుబాటు ఉంది కానీ కారు ఖాళీ ఉండదు సొంత కారు ఉంది కానీ డ్రైవర్ లేదు నాకు టైం ఉండదు గోపికి డ్రైవింగ్ రాదు డ్రైవర్ని పెట్టుకునే స్తోమత లేదు అంతే గోపి అనేసింది ఏం ప్రధానమంత్రి సలహాదారు ఉద్యోగం కానీసతులైనా లేవు ఆమె అలా అనడానికి కారణం నేను అన్ని వసతులు విశాఖపట్నం పోర్టు చేరుకుని పోస్టులో నాలుగు సంవత్సరాల అలవాటు పడి అక్కడ అందరూ నేను ఇంకా చాలా పెద్ద హోదాకు పోతున్నానని ఏం హోదాయో ఏమిటో గాని ఢిల్లీ వెళ్లిన పదిహేను రోజులకు కోటు దుడుపుకోవడానికి గోడ అలమారా తెరిచాను అంతే అన్ని కోట్లు చొక్కాలని చదలు కొట్టేశాయి చాలా బాధ అనిపించింది సొంత ఖర్చుతో చెదల నిర్మూలన మందుతో సిమెంట్ జయించింది గోపి మొదటి నుండి సర్దుకుపోయే స్వభావం గనక కొద్ది రోజుల్లోనే ఢిల్లీ పరిస్థితికి అలవాటుబడింది గోపి పివీ గారు నన్ను ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వీలైనంత వరకు టెలిఫోన్ లో కూడా పిలిచేవారు కాదు రాక్స్ లో రెండు మూడు సార్లు టెలిఫోన్ చేసినా మా ఆవిడతో పూజ అయిన తర్వాత మాట్లాడమనమ్మా అని పెట్టిసేవారు ఓ రెండు నెలల్లో అక్కడ పరిస్థితులు కొంత అవగాహనకు వచ్చాయి చాలా మందికి ఎవరి ఎజెండా వారితే కొద్ది మాత్రమే పీవీ గారి ఎజెండా ప్రధాన కార్యాలయంలో ఆంధ్ర కేడర్ సీనియర్ ఆఫీసర్ కేఆర్ వేణుగోపాల్ అదనపు కార్యదర్శిగా ఉండేవారు ఆయన తర్వాత కార్యదర్శిగా పదోన్నతి చెందిన మంచి అధికారి కనుక ప్రధాన కార్యాలయంలోనే అదనపు కార్యదర్శి పదవిని కార్యదర్శి హోదాకి పెంచి అక్కడే ఉంచారు గ్రామీణాభివృద్ధి పౌర సరఫరాలు విషయాల్లో మంచి అనుభవం కలిగింది ప్రధానమంత్రి అంటే చాలా విధేయత గౌరవం ప్రధానికి కూడా మంచి అధికారి కష్టపడి పనిచేస్తాడని అతని మీద కానీ వేణుగోపాల్కి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి వర్మ గారికి అంత పడేది కాదు లోపల కోల్డ్ వార్ నడుస్తుండేది ఇద్దరు మంచి అధికారులే ఆయన వర్మ ప్రధానికి పూర్తి విధేయులు కాదని ఆయన ఎజెండా ఆయనకు వేణుగోపాల్ ఆవేదన కొన్ని కొన్ని విషయాల్లో ప్రధానమంత్రికి సరైన సలహాలు వర్మ ఇవ్వకపోతారు తప్పుదారి పట్టిస్తున్నాడేమన్న అనుమానం కూడా ఒకటి రెండు సార్లు నాతో కూడా మాటల్లో వేణుగోపాల్ చెప్పడం జరిగింది ఆయన బాధ ఏమిటంటే పైరు మంచి మంచి సూచనలు చేసిన కొన్ని కొన్ని విషయాల్లో ప్రధానమంత్రి వర్మ సలహా పైన నిర్ణయాలు తీసుకుంటారు రెండు మూడు సార్లు ఇలా జరిగి వేణుగోపాల్ నాతో విషయం చెప్పినప్పుడు ప్రధాని దృష్టికి ఈ విషయం తెమ్మంటారా అని అడిగాను మీ ఇష్టం అని ఆయన ఊరుకున్నారు అవకాశం చూసి ప్రధానితో ఈ విషయం ప్రస్తావన చేశాను ఆయన తీవ్రంగా తీసుకోలేదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయా శాఖల్లో విషయాలు కూలంకషంగా చర్చించాకనే తుది నిర్ణయాల స్థాయిలో ప్రధాని కార్యాలయానికి వస్తాయి మనం ఇక్కడ చూడవలసింది ఈ నిర్ణయాల ప్రభావం దేశం మీద ఎలా ఉంటుంది మన సిద్ధాంతాల మీద చిత్ర శాఖల మీద ఎలా ఉంటుంది దీనితో ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అంతర్జాతీయంగా ఆలోచించాల్సింది ఉందా ప్రధాని కార్యాలయానికి ఈ విషయంపై అది సమాచారం అందిందా ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా సూచనలు ఆయన ఇంకా ఇలా చెప్పారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మా ఇబ్బందులు మాకుంటాయి అన్నిటికన్నా మంచి సూచన ఆచరణపరంగాను రాజకీయంగాను అమలు చేయడానికి ఇబ్బందులు ఉండవచ్చు మీరు అధికారులుగా ఉన్నప్పుడు ఈ సలహా ఇవ్వడానికి మీకు అవకాశం ఉందా లేదా అని ఆలోచించాలి ఆ అవకాశం ఉంటే మీ బాధ్యత తీరినట్లే అని అంతటితో తృప్తి చెందాలి మీరిచ్చిన సలహానే ప్రధానమంత్రి పాటించాలనుకోరాలి దానిని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడం వేణుగోపాల్ మంచి ఆఫీసర్ మన మంచి కురేవాడే సమర్థుడే సలహాలు కూడా మంచివే ఇస్తాడు అంత మాత్రం తను ఇచ్చిన సలహాలనే మనం పాటించాలంటే ఎలా ఒకటి రెండు సార్లు వర్మ కూడా వేణుగోపాల్కి తనకే మధ్య ఉన్న భేదాభిప్రాయాల గురించి సూచనప్రాయంగా నాకు చెప్పాడు కానీ వేణుగోపాల్కి వర్మతో పోటీ పడాల్సిన అవసరం లేదు ఎవరిచ్చే సలహాలు వాళ్ళు వేణుగోపాల్ ఫైల్ మీద రాసిన ప్రతి సూచన నేను కూడా చూస్తున్నాను కదా ఎవరు ఏ సలహా ఇచ్చినా మనం వేరు వేరు కోణాల్లో దాన్ని చూడాలి చూసి ఏది మంచిదని నాకు అనిపిస్తే అదే చేస్తాను ఇలాంటి సున్నితమైన విషయంలో అనవసరంగా పంతనికి పోవద్దని వేణుగోపాల్ కు చెప్పు ఇంత చెప్పా కూడా పీవీ గారు ఒక మాట నొప్పి చెప్పారు ఆయనంటే నాకు గౌరవం ఉందని కూడా చెప్పు సమస్యలైన అధికారుల మనోభావాలు దెబ్బ తినకుండా ఒక పాలకుడు ఎలా వ్యవహరించాలో పీవీ గారిని చూసి నేర్చుకోవాలి అనుకున్నాను వేణుగోపాల్ గారికి ఈ విషయంలో అంత సహనం ఉండేది కాదు చివరికి రిటైర్మెంట్కి రెండు నెలల ముందు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వెళ్లిపోయారు వర్మగారి అనుయాయులు మాత్రం వేరే రకంగా ప్రచారం చేశారు కార్యదర్శి హోదా రాగానే తరణే ప్రధానికి ముఖ్య కార్యదర్శి చేయాలన్న వేణుగోపాల్ కోరిక తీరలేదని ఇంకా అక్కడ కొనసాగటం కుదరదని భావించి ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని వాళ్ళు చేసిన ప్రచారం నిజం భగవంతుడికే తెలుసు ఆయన వెళ్లిపోయాక ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కిందిన యుగంధర్ నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలబొప్పిగట్టిన కారణాలు కావచ్చు పీవి గారు తరచూ రాజకీయాల్లో రెడ్లతోనూ పరిపాలనలో కాయస్థలతోనూ ఎంతో తప్పనిసరి అయితే తప్పదా పడకూడదు వర్మ కాయస్థలు కావడం కాకతాళ్యం నేనున్న నాలుగేండ్లలో ప్రధాన కార్యదర్శిగా ఏఎన్ వర్మగారే ఉన్నా కేబినెట్ సెక్రటరీలు మారుతూ వచ్చారు వర్మగారికి కేబినెట్ సెక్రటరీలతో మొదట్లో బాగానే ఉన్నా కొంత కోల్డ్ వార్ ఉంటుండేది ఖాన్ గారు కేబినెట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ విభదాలు తారస్థాయికి చేరుకున్నాయి వాళ్ళిద్దరి మధ్య విభేదాల ప్రభావం ఎంత దాచిపెట్టాలనుకున్నా ప్రధాని దృష్టికి రాకుండా ఆగేది కాదు పైగా ప్రధాని కార్యాలయంపై వాటి ప్రభావం పడకుండా ఉండేది కాదు ఒక సందర్భంలో ఈ విభేదాలు భగ్గుమన్నాయి అప్పుడే ప్రధానమంత్రి మాటల్లో ఈ ప్రస్తావన వచ్చింది అంత పెద్ద అధికారులు అలా చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటారేమిటి అని అడిగారు మనం మన అధికారం పూర్తిగా వాడటం లేదని మన అధికారం వాళ్ళిద్దరిలో ఎవరు వాడాలో తీర్చుకోవడానికే ఈ ఘర్షణ అన్నాను అంటే అని ప్రశ్నార్థకంగా నా వైపు చూశారు నేను తటాయించాను నాకన్నా సీనియర్ అధికారుల గురించి ప్రధానమంత్రి దగ్గర కేవలం ఆయన నాకు చనువిచ్చారు కదా అని అవాకులు చెవాకులు మాట్లాడడం వల్ల రాగల అనర్ధాలు దలుచుకుని ఆగిపోయాను ఒకవేళ ఏ అనర్థం లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య తగాదా గురించి ప్రధాని ముందు నేను బయట పెట్టడం అంటే వాళ్ళిద్దరిని తక్కువ చేసి మాట్లాడమే నా సీనియర్ల గురించి అలా మాట్లాడడం విజ్ఞాత అనిపించుకుంటుందా అనవసరంగా ఇరుక్కుపోయాను రా బాబు అనుకుని తక్కువ నోరు మూసుకున్నాను కానీ ప్రధానికి వదలలేదు పర్వాలేదు నీకు తెలిసింది ఏమిటో నిర్మోహమాటంగా చెప్పు అంటూ నన్ను ఒత్తిడి చేశారు అయిష్టంగా నోరు విప్పాను అసలు జరిగింది ఏమిటంటే సార్